స్మృతిపూరాణా ఆలయం నమాము భగవత్పాదశంకరం లోకశంకరం ఓ సహనా సహనైర్నస్కరై తేజస్ ఓ శాంతిశాంత దుః ప్రస్వీ అ సర్వాతో మాత్రమయ నిర్మాయ స్వే భాషా జ్యోతిషా ప్రస్వపి అత్రాయం పురుషస్వయం జ్యోతి ఈ ఆత్మ అనేది ఒకటి కలదు అని ఏం చేస్తుందంటే దేహము ఇంద్రియములు మనస్సు ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఐటివిటీస్ ఏవైతే కలవో వాటిని జాగ్రత్త అవస్థలో గొప్పగా ప్రకాశింపజేస్తుంది దాంతో అనేక విషయములను వాడు తెలుసుకుంటూ ఉంటాడు భోగిస్తూ ఉంటాడు సుఖాన్ని దుఃఖాన్ని భోగిస్తూ ఉంటాడు అనేక కర్మలను చేసి పుణ్యాపుణ్యములను ధర్మాధర్మ కర్మలను చేసి పుణ్యాపుణ్యాలను మూటగడుతూ ఉంటాడు చాలా హడావిడిగా ఉంటాడు ఎంతవరకు ఉంటాడు వాళ్ళ రాత్రి ఎనిమిది తొమ్మిది పది ఎంతవరకు ఉంటాడు అప్పుడు ఆత్మ ఏం చేస్తుందో తెలిసిన ఆ సుస్వయం దేహ ఆత్మ ఏం చేస్తుందంటే తాను స్వయంగా ఈ దేహము ఈ మనస్సు ఫిజికల్ అండ్ సైకలాజికల్ దానికి పేరు ఉంది ఫిజిక సైకిక్ ఆపరేటర్స్ ఒక ఆపరేటర్స్ ఫిజిక సైకిక్ ఆపరేటర్స్ దీనిని పడగొట్టేసుకుంది దేహిక దీని ఆపరేషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి జీరో అయిపోతాయి నిద్రలో నిద్రలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఊరుకుంటున్నారు ఊనుకోరు సర్వాలతో మాత్రాలు అపారాయ ఈ సర్వముతో నిండిన జాగ్రత్త వ్యవస్థ వాసనల నుండి చిన్న అంశాన్ని తీసుకుంటుంది తీసుకుని ఓ ప్రపంచాన్ని తనే నిర్మాణం చేస్తుంది స్వయం నిర్మాయ ప్రపంచం నిర్మాణం చేస్తే ఏమైనట్టు దానికి ప్రకాశం ఉండాలి మీరు ఇల్లు కడితే ఏమైనట్టు దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి కాబట్టి స్వేన భాష స్వేన జీవోష తన ప్రకాశంతో ఈ ప్రపంచాన్ని స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేసి మళ్లీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ స్వామి దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తోంది ముఖ్యంగా ఈ స్వప్నావశ్రేణులు నిద్రావస్థలు కూడా చిన్న ప్రపంచం ఒకటి జాగ్రత్త ప్రపంచంలోనే ఒక అంశాన్ని తీసుకుని నిర్మాణం చేసిన ప్రపంచం ప్రకాశిస్తోంది చంద్రావస్థ ఎందు అభావం ప్రకాశిస్తోంది ఏమీ లేదు అనేటువంటి అనుభవం ప్రకాశిస్తూ ఉన్నది ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ దేహేంద్రియ మనస్సు నుంచి వచ్చే ప్రసక్తి ఏ లేదు కాబట్టి ఈ ప్రకాశము కేవలము ఆత్మచైతన్యం నుంచి మాత్రమే వచ్చింది కాబట్టి ఆత్మని మనం ఏమని చెప్పచ్చు అయం పురుష ప్రసంగం అయితే ఈ ప్రసంగంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఆత్మ ఈ దేహాన్ని పడగొట్టి అన్నప్పుడు అది నిద్రావస్థకి ముందు పడగొట్టడము అదే దేహ త్యాగానికి టైంలో పడగొట్టడం కూడా అదే ఓకే తర్వాత జాగ్రత్తవస్థలోని ఒక చిన్న అంశమును తీసుకుని దాంతో స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేస్తుంది అన్నప్పుడు ఆ స్వప్న ప్రపంచము ఇక్కడ మనం చూసి స్వప్నము అదే పరలోకము కూడా అదే మీకు పరలోకం ఎలా ఎలా వస్తుంది మీరు జాగ్రత్తవస్థలో చేసిన పుణ్యాపుణ్యముల కారణంగానే పరలోకము వస్తుంది జాగ్రత్తవస్థలో ఉన్న పరిస్థితి స్వప్నావస్థలో రిఫ్లెక్ట్ అవుతుంది అదేవిధంగా జాగ్రత్తవస్థలో ఉండే పుణ్యాపుణ్యములు పరలోకాన్ని నిర్ధారణ చేస్తాయి కాబట్టి అన్ని విధాల ఈ స్వప్నము పరలోకమును జాగ్రత్తవస్థ ఇహలోకముగాను స్వప్నము పరలోకముగాను వర్ణింపబడుతూ ఉంటాయి ఈ ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా చక్కగా ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యాల ఓకే తిరుగు ధర్మాధర్మ ఫలో ఫలోపభోగోపదని వస్సుందేహే ఆత్మకర్మోపదకృతమి ఆత్మా అసలు రిహంత ఇది ఉచ్యతే ఇప్పుడు ఆత్మ ఈ దేహేంద్రియ మనస్సులని అడ ఈ సంఘాతమును పడగొట్టింది అని ఆ పడగొట్టడం ఏమిటి ఆ మాట అలా ఉంది ఏమిటి అంటే పడగొట్టడం అంటే అభిప్రాయములతో తెలిసిన ఈ దేహేంద్రియ సంఘాతము నందు జీవుడు ధర్మాధర్మములను చేసి పుణ్యపాదములను సంపాదించి వాటి ఫలములుగా సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంటాడు కదా ఆ సుస ఆ మొత్తం వ్యవస్థనంతా కూడా చూస్తా పెట్టేసి నేను మాకు అర్థం పడగొట్టడం అంటే ఆ మొత్తం ప్రాసెస్ కి ఫూ స్టాప్ పెట్టేట అని అర్థం దట్ సెన్స్ దానికి విహంత అని చెప్పడం అయినది ఇప్పుడు మంత్రం మంత్రాన్ని వివరిస్తున్నారు స్వయం నిర్మాయార్మాణం కప్నదేహం మాయామయ కాబట్టి ఆత్మ స్వప్నదేహాన్ని సృష్టిస్తుంది స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఆ స్వప్న ప్రపంచంలో సంచారం చేస్తూ సుఖ దుఃఖములను అనుభవించుకై ఒక స్వప్న సృష్టిస్తుంది సో ఆ స్వప్నదేహాన్ని నిర్మాణం చేస్తుంది స్వయంగా నిర్మాణం చేస్తుంది ఆత్మయ్యే నిర్మాణం చేస్తుంది అంతేకాయనే కళ్ళలోకి మా గురువు గారు వచ్చారు ఆయన అంటే ఈ కర్తృత్వాన్ని గురువు గారు ఆయన వచ్చారు ఆయన వచ్చారా మీరు పట్టుకొచ్చారా ఆయన ఏం కాలేదు ఆయన చుట్టూ వెళ్ళకూ ఉంటాడేంటి మీ కళ్ళలోకి రావడానికి కళ్ళకి రావడం ఎందుకు జాగ్రత్త వస్తువు కావచ్చు అంటే జనం ఆలోచించడం మానేస్తారు జనం అంటే నా అభిప్రాయం లోంటర్లో ఈ తోట వెళ్తున్న జనం అని కాదు మామూలుగా నేను విద్వాంసులు అనుకున్న వాళ్ళు కూడా ఆలోచించడం మానేస్తాను మీరు ఎప్పుడు మానేస్తారో ఆలోచించడం అనేది దీని మీద కొంత మీమాంస ఉండే ఐదారు ఇంకా ఆ ఆలోచించడం మానేస్తాను అప్పటి వరకు ఆలోచించేవారు తర్వాతి కాలంలో ఆలోచించిన సందర్భాలు చాలా ఉంటాయి వెరీ స్కూల్ పీపుల్ థాట్ ఇప్పుడు వివేకానంద వచ్చాక మళ్ళీ కొంత ఆలోచన అనేది వచ్చింది అంతవరకు వివేకానంద వరకు ఎవడో ఆలోచించలేదు కదా అలా పోతూ ఉండడమే అలాగే మహాత్మా గాంధీ గారు వచ్చాక ఆలోచించారు మన వాళ్ళు నిజమే కదా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి మనల్ని దాసులుగా అర్థపెట్టారే మనకి మనకి అనే ఆలోచన ఎప్పుడు గాంధీ గారు వచ్చేకనే అలాగే ఒక్కొక్కళ్ళు ఆలోచించడం నేర్చుకుంటారు ఇప్పుడు గిరుగు రామమూర్తి పంతులు గారు వచ్చి ఎట్లా భాష అంటే పద్యమే గ్రాంథితమే మాట్లాడితే పద్యమే చెప్పాలి అని చెప్పకూడదు ఆ పద్యం కూడా ఎలా ఉండాలి గ్రాంథిక భాషలోనే చెప్పాలి అంతే తప్ప వ్యావహారిక భాషలో మాట్లాడటం కానీ రాయడం కానీ చేస్తే పాపం అది అంతేకాడ ఉత్తరం రాసినట్లయితే సంంచి ఆశిస్సులతో రాయున్నది అని రాయకూడదు దానికి ఎలా రాయాలంటే దాన్ని గ్రాంథిక భాషలో పెట్టి అది చాలా పక్కన పడింది గొలుసుకట్టు రాకపోతే ఏదో రాయాలి అలా ఉండేది వ్యవస్థ అప్పట్లో తెలుగులో వ్యవహారిక భాషలో వ్రాయడం అన్నది అది మహాపాపం కింద పడింది అంటుంది ఇది భారతీయ మూలమైన పత్రికలలో కూడా గ్రాంథిక భాషలోనే సర్వము నడిచేది ఇప్పుడు గురుగు రామూర్తి పంతులుగా వచ్చి వ్యావహారిక భాష ఉద్యమాన్ని ఆయన లేకపోయింది ఏమిటి ఆ ఉద్యమం యొక్క లక్షణం ఏమిటంటే ఒక ప్రశ్న వేయటం ఆలోచించటం ఏమిటి ఆలోచించటము గాంథిక భాషలో ఎందుకు రాయాలి రాములు అన్నప్పుడు రాసి నువ్వు రాసి అరసంలో పెట్టి డూ ఎందుకు ఆ ఎందుకు పెట్టాలి పూర్వం రాము అని అరసంలో లేకుండా డూ వాడు చేత కాని వాడు ఎందుకు పొరగాని వాడు అనేది కూడా చూసినా రాముడు అంటే అరసున్న పెట్టాలి మీ పుస్తకాలు చూసుకోండి అరసన్నాలు ఉంటారు పాఠ ఇప్పుడు ఎక్కడన్నా అరసులు కనుకున్నారా మీకు ఎందుకు అరసున్నా అని ఆలోచించాడు ఆయన గుడుగు రాముఖులు గారు ఆలోచించాడు అంతవరకు ఎవరిలో ఆలోచించడం కాబట్టి ఆలోచించడం నేర్పినటువంటి మహాపురుషుడు ఉంటారు వాడి జగత్స ఆలోచించడం నేర్పుతారు సో ఎనివే ఇక్కడ ఈ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే మనల్ని ఆలోచింపజేస్తుంది మన జీవితాన్ని మనం పరిశీలించి ఆలోచించి శోధించి సత్యాన్ని గెలిపితీసి ఆ సత్య వీడు కొత్త చుడు కావాలి కాబట్టి వీడు స్వయంగా నిర్మాణం చేసుకున్నాడు ఈ వాసనా ప్రపంచం స్వప్న ప్రపంచము ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఇంద్రియములు దేహము మనస్సు యాపరేటస్థుని తడగొట్టేసి నిద్రలోకి వెళ్ళి ఆ నిద్రలో ఒక స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఈ స్వప్న ప్రపంచమునకు మెటీరియల్ ఏమిటి అని ప్రశ్న ఇప్పుడు మీరు చూడండి త్రాడు చూశారు త్రాడు చూసి పాము అనుకున్నాడు త్రాడుకి మెటీరియల్ ఏమిటి కొబ్బరి పీచు త్రాడుకి మెటీరియల్ ఏమిటి కొబ్బరి పీచు కానీ మీరు త్రాడును చూసి పాము అనుకున్నారు కదా ఆ పాముకి మెటీరియల్ ఏమిటి అజ్ఞానమే నేను అజ్ఞానం వల్ల రాడు తెలియకపోవడం వల్ల రాణని తెలియకపోవడం అజ్ఞానం ఆ అజ్ఞానం వల్ల మాల కనపడచ్చు కదా అది మాల అని పెంచవచ్చు అది దండము అని పెంచవచ్చు అక్కడ ఎవరో నీరు పోసిన ఇలా నీరు పోసి ఉన్నదని అనిపించవచ్చు అవేమీ అనిపించకుండా సర్పమనే విజించిందంటారు వాసన సర్పవాసన కాబట్టి అజ్ఞానమే దాని మెటీరియల్ ఉపాధానము అజ్ఞానము సర్పవాసన రూపంగా ప్రకటన అవుతుంది ఇప్పుడు కూడా అవిద్య భ్రమాత్మకముగా పరిణమిస్తుంది భ్రమరూపంగా పరిణమిస్తుంది కాబట్టి రజువు తెలియకపోవడము సర్వము అనే వాసన ఉన్నబట్టు వీళ్ళు సర్పాన్ని దర్శిస్తారు కాబట్టి స్వప్నంలో మీకు స్వప్నంలో ఏది కనపడుతుందంటే ఎలాగ నిర్ధారించడము అంటే మీ వాసన దేహం ఎలా మీ వాసనలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీకు స్వప్నము కనబడుతుంది మీకు స్వప్నంలో మీకు స్వప్నాలు ఏమొస్తాయో చూసుకోండి మీరు అస్తమానం స్వప్నంలో లాటరీ నెబ్బినిట్టిగా కనపడింది అనుకోండి అంటే మీరు లాటరీ టికెట్లు కొనుక్కోవడం అలాంటి అలవాటు స్వప్నంలో విమానం ఎక్కి అక్కడ కూడా వెళ్ళినట్టు అనిపించింది అనుకోండి అది కనపడింది అనుకోండి అంటే మీకు విమానం ఎక్కి చోటు తిరగడం అలవాటుంది అనుకోండి వాసన స్వప్నంలో ఏదో మంచి ఫీజు భోజనం బాగా చేసినట్టు కలవచ్చింది అనుకోండి అంటే ఆ భోజనానికి సంబంధించిన వాసన కలదు కాబట్టి స్వప్న మెటీరియల్ వాసనలు వాసనామయం స్వప్న ఈ వాసనామయమైన స్వప్నదేహం ఏదైతే కాదో ఎటువంటిది తెలిసినా మాయామయనివ ఎలా అయితే జాగ్రత్త అవస్థలో అజ్ఞానం చేత సర్పాదిలను మీరు తయారు చేసి నిర్మాణం చేస్తారో అలాగే జాగ్రత్త అవస్థలోనే ఈ ఇంద్రజాలికుడు ఉంటాడు చూసా సర్పస్ సర్కస్థాలు మ్యాజిక్ చేసేవాడు మిజీషియాలు వాడు ఏం చేస్తాడంటే ఆ మ్యాజిక్ తోటి ఒక దేహ ఒక ఒక దాన్ని నిర్మాణం చేస్తారు కదా అక్కడ అక్కడ లేని దాన్ని మ్యాజిక్ తోటి నిర్మాణం చేస్తారు అక్కడ ఏదో దేయమో ఏదో చూపిస్తారు లేదు అక్కడ లేదు కానీ మ్యాజిక్ ద్వారా చూపిస్తారు సో ఆ విధంగా అయితే ద్వారా చూపిస్తారు మీరు చూసేట్లా చేస్తారు సో ఆ అక్కడ లేని దానిని మీరు చూస్తారన్నమాట స్వప్నంలో కూడా అదే విధంగా జాగ్రత్త వ్యవస్థలో మ్యాజిక్లో లేనిది చూస్తారంటే లేనిది ఎందుకు చూస్తారు మీరు వాడు అలాంటి ట్రిక్ చేసి మీకైతే చూసేట్లే చేస్తారు కాబట్టి మీరు చూస్తున్నది మాయామయము అంటే ట్రిక్ థింగ్ ఇటీస్ నాట్ ద రియల్ థింగ్ అదేవిధంగా ఈ స్వప్నంలో మీరు చూసేటువంటి దేహము స్వప్న ప్రపంచము ఇది కేవలము వాసనామయము మనస్సులో ఉండే వాసనలే ఆ స్వప్న ప్రపంచంగా మన పడుతూ ఉంటారు అందుగా ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇప్పుడు రోజంతా మనస్సు ఏవో ఆలోచనలతో పరుగులు తీసుకో ఉంటుంది కదా అలా ఎందుకు పరుగులు తీసుకోండి మనస్సు కాముగా ఉండొచ్చు కదా మనస్సు అని ప్రశ్న కాముగా ఉండాలంటే ఏం చేయాలి అని కూడా ప్రశ్న ఏదో ఒక టెక్నిక్ మనం ఇచ్చేస్తే ఆ టెక్నిక్ పట్టేసుకుని అది ఆ దొంతా చేసేస్తే ఆ మనస్సు కాల్ అయిపోతుంది అని ఒక ఆకాంక్ష ఆల్ దిస్ పాయింట్ బట్ ఈ డజన్ వర్క్ లైక్ ఎందుకంటే మనస్సు మీరు వాసనలను నింపుకుని ఆ మనస్సు ఇటువంటి పరిగెడుతూ ఉంటే అదిగో పదిగెడుతోంది అని కంప్లైంట్ చేస్తే ఇక్కడ మీరు వాసనలను లేకుండానే చేసుకోవాలి ఇప్పుడు క్లబ్కు వెళ్ళే అలవాటు ఉంది అదొక వాసన అప్పుడు మనస్సు ఆ వాసన కారణంగా ఇక్కడకు పరుగు తీస్తూ ఉంటుంది అలాగే అనేకములైన వాస్తవాలను మనం నిర్మాణం చేసుకోవచ్చు కాదు అది కూడా మనస్సుకి విశ్రాంతి చేస్తారు ఇంకా స్వప్నావస్థలో కూడా అసలు స్వప్నం వచ్చిందంటే అర్థం మనస్సులో వాస్తవాల డోసు ఎక్కువగా ఉందని అర్థం ఏమో కొద్దిపాటి ఉంటే స్వప్నాలు రావు వాస్తవంలో అధికంగా ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది ఏకాశాలి వాళ్ళకి స్వప్నంలో పేక మొక్కలు కేకాకును ఎగ్గినట్టు అవన్నీ వస్తాయి మీకు నాకు స్వప్నంలో పేకాకు చూసినట్టుగా కాదు క్రికెట్ ఆడి వాళ్ళకి స్వప్నంలో క్రికెట్ గ్రంథం వస్తూ ఉంటుంది కాబట్టి వాసనలో దోస్తును స్వప్న ప్రపంచాన్ని భాషిస్తూ ఉంటూ అదే లాజిక్ మీకు జాగ్రత్త ప్రపంచానికి కూడా వర్తిస్తూ మీ మనస్సులో వాసనను అధికంగా పెట్టుకుని మనస్సు నిలబడటం లేదు చంచలంగా ఉంది అని కంప్లైంట్ చేయటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు కొంతమంది ఏమంటారు హఠయోగం వాళ్ళు ఏమంటారంటే మనం ప్రాణాయామం చేసినట్లయితే కుంభక ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు నిలబడిపోతుంది అంటారు అది ఒక ఆర్టిఫిషియల్ మెథడ్ కంట్రోల్ విజ్ మైండ్ కుంభక ప్రాణాయామం చేయాలంటే గాలి తీసి లోపల అటెక్ట్ చేయాలి బట్టి కాకుండా తొక్కు అప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి ఆలోచించేటువంటి వెసులుబాటు ఉండదు ఈ ఇది ఒక ఈ కుంభక్రమం వల్ల వచ్చినటువంటి ఒక సిచ్యువేషన్లో మనస్సు ఆలోచించే వెసులుబాటు ఉండదు కాబట్టి ఆలోచించడం మాత్రం కానీ మీరు కుంభక్రం ఎంతసేపు చేస్తారు ఐదు నిమిషాలు చేస్తారు మళ్ళీ ఐదు నిమిషాలు అయిపోగానే మనస్సు మళ్ళీ కలుపు తెలియని ప్రార్థిస్తుంది పద్ధతి it helps in a small way more it helps more the body than the mind mind ne help chese upayalu ante manasu vasana kaaranam gaane jagat roopam janulo ala chinchalanga untundi ee vasana yokka dosha kaaranam gaane swapna roopam janu kuda nirmanin chestundi ani manalu telustunte manalni chaala prayoganam undadu నిర్మాణమీ తర్మాపేక్షయం కర్తృకముచ్యతే ఇప్పుడు స్వయం నిర్మాయాన్న ఆత్మ స్వయముగా ఈ స్వప్నదేహమును నిర్మాణము చేసింది అక్కడ స్వయముగా అని చెప్పడంలో అభిప్రాయం జరుగుతుంటే ఆ వ్యక్తి యొక్క పుణ్యపాప కర్మలే ఆ నిర్మాణమునకు మూడు వీరికి ఆరోగ్యవంతమైన స్వప్న దేహం లభించిందనుకోవాలి అక్కడ స్వప్నంలో కూడా ఎంజాయ్ హెల్త్ మంచి హెల్త్ ఉంటుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు దానికి కారణం ఏమిటి వీళ్ళు జాగ్రత్త దేహాన్ని ఆరోగ్యంగా అట్టి స్వప్నంలో కూడా ఈ రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నట్టుగా స్వప్నం వచ్చిందనుకోవాలి అంటే యాక్చువల్ దేహాన్ని కూడా అల్లూ శిశువుగా పెట్టుకున్నాడు కాబట్టి ఆరోగ్యంగా పెట్టుకోలేదు అనేది అలాగే స్వప్నంలో సుఖం వచ్చిందనుకోండి అంటే జాగ్రత్త వస్థితిలో వీడు పుణ్యకర్మలు చేసి సుఖానికి యోగ్యుడయ్యాడు స్వప్నంలో దుఃఖం వచ్చిందనుకోండి అంటే జాగ్రత్త దేహంలో జాగ్రత్త వస్థితిలో వీడు పాపకర్మలను దుష్టకర్మలను చేసి దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఆ పురుషుడు యొక్క కర్మలు ఏది కలవో అవి ఏ ఆ నిర్మాణానికి మూత నిర్మాణం సతటి పురుషుడు ఆ పురుషుల యొక్క కర్మలను అపేక్షగా చేసుకుని ఆ స్వప్న దేహము నిర్మాణం అవుతారు దీంట్లో ఆత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఆత్మ స్వప్నదేహాన్ని ప్రకాశింపజేస్తోంది అని చెప్పినప్పటికీ ఆ స్వప్నదేహము మంచిదే ఎందుకు వస్తుంది రావట్లేదు లేదా చెడ్డదే ఎందుకు వస్తోంది రావట్లేదు అనేది ఆ పురుషుని యొక్క పుణ్యపాప కర్మలపై ఆధారపడి ఉంటుంది తప్ప ఆత్మ దాంట్లో ఇన్వాల్వ్ ఓకే సూర్యుడు బట్ ఇన్ ఎనీటేస్ ఆత్మ ఈ దేహాన్ని నిర్మిస్తోంది స్వప్న దేహాన్ని నిర్మిస్తోంది అని చెప్తున్నాము అది ఎలా నిర్మిస్తోంది అంటే ఆ పురుషుని యొక్క పుణ్యపాప కర్మలను ఆధారముగా చేసుకుని ఆత్మ నిర్మిస్తోంది ఆత్మ నిర్మించడం అంటే దాన్ని ప్రకాశింపజేస్తోంది అని అర్థం ప్రకాశింపజేయడమే నిర్మించడం స్వయం నిర్మాయ ఇంకా తర్వాత ఏముంది స్వేన భాష అని స్వేన ఆత్మీయన భాష మాత్రోపాదాన లక్షణేనా భాష భీత్యా ప్రకాశేనా తనదైన భాష అంటే ప్రకాశముతో చూడండి స్వేణ అంటే తనదైన భాష అంటే దీప్తితో దీప్తి చే దీప్తి అంటే ప్రకాశం ఏమిటి ఇక్కడ దీప్తి ఏమిటంటే ఒకటో తెలుసిన దీప్తి ఏమిటంటే శబ్దాది తన్మాత్రలను గ్రహించే అంటే దీప్ గ్రహించడం అంటే తెలియటం శబ్దాది తన్మాత్రలను తెలియకే ఇక్కడ దీప్తి అని అక్కడ ఇప్పుడు స్వప్నం ఉందనుకోండి మీకు స్వప్నదేహం ఉంటుంది ఆ స్వప్నదేహంతో లేదు శబ్దాలను వెళ్తారు రూపాలను చూస్తారు గ్రంథములను ఆధ్యానిస్తారు స్వప్నులన్నీ చేస్తారు కాబట్టి ఈ ఈ రకంగా విషయగ్రహణం అనేది ఏదైతే కదో ఈ విషయగ్రహణములకు మూలముండే ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది తనదైన ప్రకాశము చేప మళ్ళీ అరువు తెచ్చుకున్న ప్రకాశం ఏం కాదు కాబట్టి మాతృపాదాన లక్షణమైన భాష మాత్రా దేవుడు చూసిన శబ్దాదితన్మాత్రలను గ్రహించే ఉపాదానం గ్రహించడం గ్రహించడం అంటే తెలియడం కాబట్టి శబ్దాదితన్మాత్రలను తెలియట అనేది ఈ ప్రకాశం యొక్క లక్షణం సినిమా కలుస్తా ప్రకాశం ఏంటి ఆ ప్రకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే ఆ హీరో హీరోయిన్ మొదలైనటువంటి బొమ్మల యొక్క కదలిక ఏ విధ ఆ కదలికను ప్రకాశింపేవిటే ఆ ప్రకాశం యొక్క లక్షణము మీరు నేను స్వప్నాన్ని చూస్తున్నా ఆత్మ ఆత్మ యొక్క ప్రకాశము అని ఏమిటా ప్రకాశం అక్కడ అంటే స్వప్నంలో మీరు శబ్దాన్ని వింటారు రూపాలను చూస్తా ఈ విధంగా తన్మాత్రాలను అన్నింటినీ తెలుసుకుంటూ ఆ విధంగా తెలియకలే ఆత్మచైతన్య ప్రకాశన ప్రకాశేవాసనాత్మక అంతఃకరణముక్తి ప్రకాశే భాష ప్రకాశముఖే స్వర భాష ప్రకాశముఖే అర్థమే అంట గడచిన మరియు వర్తమాన దేహములను సకల వాసనల రూపమైన అంతఃకరణము యొక్క వృత్తుల రూపములో ఉందే ప్రకాశముకే అని వస్తారు భాష్యూ పైన ఎండలో ఉంటుందో ఆ పెద్ద భాష్యం కూడా ంతకే తెలు ఇప్పుడు జన్మైనట్టు సో సో సర్వవాసనాత్మకైన అంతఃకరణ వృత్తి ప్రకాశన ఇచ్చేస్తా తన యొక్క ప్రకాశించే ఏం ప్రకాశం ఇది అంతఃకరణ వృత్తి ప్రకాశం శబ్దం శబ్దజ్ఞానం కలిగింది నాకు స్వప్నంలో శబ్దం తెలుస్తుంది కదా శబ్దజ్ఞానం కలుగుతుంది అంటే శబ్దజ్ఞానం కలిగిందంటే అర్థం ఏంటి శబ్దాకార వృత్తి కాదు ఆ వృత్తి ప్రకాశిస్తే శబ్దాకార వృత్తి ప్రకాశములకే శబ్దజ్ఞానం అవుతారు రూపాకార వృత్తి ప్రకాశములకే రూప రూప రూపజ్ఞానం కూడా లేరు గంధాకార ప్రకాశమునకు గంధ జ్ఞానం కూడా సో ఆ విధంగా అయితే మరి రూపాకాల వృత్తి కేంద్రకాల వృత్తి ఈ వృత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంతఃకరణంలో వాసనల నుండి పుట్టేవి ఇప్పుడు చూసుకోండి సర్వ వాసనాత్మకైన సకలములైన వాసనలతో పుట్టాలి ఈ వాసనలు ఎక్కడి జన్మ నుంచి గడచిన కాలము నుండి ఈ జన్మలో గడచిన కాలం నుండి వర్తమాన కూడా వచ్చేది వాసనలు సర్వ వాసనలు అంటే ఇప్పుడు నిన్న రాత్రి మీరు కళ చూశారు ఆ కళలో మీరు ఎవరిలో కనపడ్డాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి నిన్న పొగలు వాసనల నుండి పుట్టిన దాని నిన్నటి వరకు మీరు చేసినటువంటి పొగలు వాటి వాసనల నుండి ఇవి చాలనట్టుగా పూర్వజన్మ వాసనలను కూడా ధూహించుకుని ఈ విధంగా వర్తమాన అతీత అంటే భూతకాలీన వాసనలన్నీ ఉంటాయి ఈ వాసన నుంచి ఏదేవో కొన్ని పైకి వస్తూ ఉంటాయి వచ్చి ఆ శబ్ద జ్ఞానము ఆ రూప జ్ఞానము ఆ ప్రకాశిస్తాయి ఆ శబ్దాకార వృత్తి రూపాకార వృత్తి ఇవన్నీ ప్రకాశిస్తాయి ఆ వృత్తి జ్ఞానంలో ప్రకాశము ఇల్లి ఉంటుంది ప్రకాశం వెళ్ళి జ్ఞానం అడగలుగుతుంది కాబట్టి అదే స్వేన భాష సాహిపత్ర విషయభూత గమనించాలి ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు అనుకోండి సినిమా చూస్తున్నారు ఇప్పుడు సినిమాలో ఓ దృశ్యం ఉండాలి ఆ దృశ్యం ప్రకాశిస్తారు ఆ దృశ్యం చూడబడుతోంది ఎందుకు చూడబడుతోంది ప్రకాశిస్తోంది కాబట్టి చూడబడుతోంది ఇప్పుడు ఈ ప్రకాశము ఏ రూపాన్ని కొనుంది దృశ్య రూపాన్ని కొనుంది ఓకే ప్రకాశము దృశ్య రూపాన్ని పొందాయి ఇప్పుడు ఆ ప్రకాశము ప్రకాశము దృశ్య రూపము పొందిన ప్రకాశము చూసేది కూడా ప్రకాశమే చూసేది కూడా ప్రకాశమే కదా మళ్ళీ చూసేది మళ్ళీ ఇంకోటి వేరే ఉండదు చూసేది కూడా ప్రకాశమే ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు ప్రకాశ స్వరూపమే కదా కాబట్టి మీరు ప్రకాశస్వరూపంలో బట్టి చూస్తున్నారు దాన్ని అది చూడబడుతోంది చూడబడుతోంది ఎందుకు చూడబడుతోంది ప్రకాశిస్తోంది కాబట్టి చూడబడుతోంది కాబట్టి విషయాకారమును పొందిన ప్రకాశమును ఆత్మ చూస్తోంది ఇప్పుడు నేను ఘటమును చూస్తున్నాను అని ఉందనుకోండి ఓకే ఘటమును చూస్తున్నాను అంటే ప్రకాశించే ఘటాన్ని చూడాలి లేదు చీకటి ఘటాన్ని ఎందుకు చూస్తారు ప్రకాశించడం దేంట్లో ప్రకాశించాలి బయట ఉండే వెలుగులో ప్రకాశిస్తే సర్పడుతో లోపల ఉండే చైతన్య ప్రకాశంలో ప్రకాశించాలి కాబట్టి ఇప్పుడు ప్రకాశించే ఘటమును మీరు చూస్తున్నాను కాబట్టి దృశ్యమేమిటి ప్రకాశించే ఘటము దాన్ని నేను అప్పు తెరగేసినట్టుగా తిరగేసి చెప్తున్నారు చూడండి దృశ్యము ప్రకాశించే ఘటము లేదా దాన్ని తిరగేసి ఘటాకార ప్రకాశమే దృశ్యము ఇంత చూసి ఇవ్వడు చూసేవాడు జిరుగుడా చేపనుడ చేపడు కాబట్టి నేను ద్రష్టను అని అనే ప్రకాశమే చూసుకోండి కాబట్టి ద్రష్ట ఆకారాన్ని పొందిన ప్రకాశము చూస్తోంది దృష్ట్యాకారాన్ని పొందిన ప్రకాశముని చూస్తుంది అప్పుడు అహంఘట పశ్చామి అన్నదానికి అర్థంలో తెలుసునండి అహమాకార అయితే ఘటావచ్ఛన్న చైతన్యమును సూచుత అనే చైతన్య రూపముగా ఉన్నది సూచుక కూడా చైతన్యమే చూడటం మాత్రం చైతన్యం కాదా ఏమీ కాబట్టి అక్కడ ప్రమాణము సూచుట ప్రమాణము అది అది చైతన్యమే చూచేవాడు చైతన్యమే చూడబడేది చైతన్యమే అంటే ఏమైంది అక్కడికి ప్రమాత్రవచ్ఛన్న చైతన్యము ప్రమేయావచ్ఛన్న చైతన్యమును ప్రమాణావచ్చరణ చైతన్యముతో దర్శిస్తోంది సెంటర్లు ఏమంటున్నారు సో ఆయన ఏమంటున్నారంటే హీ బికాస్ సా అంటే ఆ దీప్తి సా అంటే దీప్తి ఆ ప్రకాశము తే ఆ స్వప్నమునందు విషయభూత ప్రకాశ విషయాకారమును పొంది ప్రకాశిస్తోంది దీన్ని విషయాక విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశమైతే ఆత్మ చైతన్యం విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది సర్వ వాసనా సకల వాసనలే ఉపాదానముగా కలిగినది ఈ విషయములు ఈ విషయము సకల వాసనల నుండి గుర్తూ ఉంటాయి వాసనలే ఉపాదానం విషయానికి ఆ విషయాకారముగా ప్రకాశమే ఉంటుంది ఇప్పుడు మీరు చీక్రియలో ఉన్న ఘటన ఉంది అక్కడ మీరు చూస్తున్నారా కానీ లేదు దీపం వేశారు ఇప్పుడు ఏం చూస్తున్నారు ఘటాన్ని చూస్తున్నానని మీరు అంటున్నారు ఘటాన్ని చూస్తున్నారా ఘటావచ్ఛన్న ప్రకాశాన్ని చూస్తున్నారా కానీ ఘటావచ్ఛన్న ప్రకాశమునే చూస్తున్నారు కాబట్టి దృశ్యము అంటే విషయము విషయం అంటే చూడబడేది అది ఏమిటది ఘటావచ్చన్న ప్రకాశం కాబట్టి ప్రకాశమే విషయభూతమై ఉన్నది అయితే ప్రకాశములకు ఆ విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది వాసనల నుండి వచ్చింది కాబట్టి ఇక్కడ విషయములు రెండు ఉంటాయి విషయ ప్రకాశము విషయ ఆకారము విషయ ప్రకాశం చైతన్యం నుంచి వస్తుంది విషయ ఆకారం వాసనల నుండి వస్తుంది ఈ వాసనలు ఎప్పటివి వర్తమాన వాసనలు భూతకాలీన వాసనలు సర్వవాసనలు ఇది స్వప్తం స్వప్నావస్థ మీరు మీ అనుభవాలని బాగా విశ్లేషించి తెలుసుకోవాలి మీకు జాగ్రత్త వ్యవస్థ అనుభవంలో ఉంది కదా ఏమిటి ఏమిటి జాగ్రత్త వ్యవస్థ అంటే దూరం లేదు ఏదో ఒక ఘటన ఉన్నది ఆ ఘటనను శబ్దస్పర్శ రూప సగంధ రూపములుగా ఇంద్రియముల ద్వారా మనస్సు గ్రహిస్తోంది వాడు ఎవడో తిట్టేదనుకోండి తిరిగితే శబ్దమే కదా చెబుతూ వినపడాలి కదా కాబట్టి మనస్సు వాడు తిట్టిన తిట్లను శబ్దరూపముగా గ్రహించి మనస్సు ఏమవుతోంది కలుషితం అవుతోంది తిట్టినప్పుడు మనస్సు ఏమవుతుంది కలుషితమై దుఃఖ రూపాన్ని పొందుతుంది అటువంటి శబ్ద శబ్దజ్ఞానము ద్వారా కలుషితమై దుఃఖ రూపమును పొందిన మనస్సుని మీరు ప్రకాశింపజేస్తున్నాను మీరు ప్రకాశింపజేయలేదండి మీరు ప్రకాశింపజేయలేదు అనుకోండి చివరు దూడ్లు పెట్టుకున్నారనుకోండి ఏమీ లేదు కాబట్టి మీరు ప్రకాశింపజేస్తూ ఉండాలి మీ మనస్సు వేరే ఇంకో రోజులు మనకు అయితే మీరు ధ్యానం చేసుకుంటున్నారనుకోండి అప్పుడు వాళ్ళు చెప్పింది అలాగే సుఖము అంటే దుఃఖము తర్వాత మీ హృదయంలో వాసన ఉండాలి వాసన చిన్నపిల్లవాడిని వెళ్ళి తిచ్చి వచ్చారు అనుకోండి వాడు దుఃఖిస్తారా దుఃఖిస్తాడు ఎందుకని వాడికి తిట్టడము ఉ పోగొట్టడము అనే వాసనలు వాళ్ళలో ఉండవు ఆ తర్వాతి కాలంలో నిర్మాణం అవుతాయి నిర్మాణం అయినప్పుడు పొందైనప్పుడు సుఖాన్ని తీర్చినప్పుడు దుఃఖాన్ని వాళ్ళు కూడా పొందుతూ ఉంటారు ఇవాళ నాకెవరో ఫోన్ చేశారు కదా కాబట్టి ఎదరో వాళ్ళు తింటుంటే ఏం చేయాలి అంటే నేను చెప్పాను చూడండి తింటున్నప్పుడు రెండు రకాలుగా మనం రెస్పాండ్ అవకాశం ఉంటుంది ఒకటి వీళ్ళు నన్ను తెచ్చుకున్నారు పడకుడు పెట్టడం అంటే అనుచితంగా మాట్లాడడం ఎట్లేదు పోవచ్చు న్యాయంగా మాట్లాడలేదనుకోండి అన్యాయంగా మాట్లాడారు అనుకోండి అది కూడా ఉంటుంది కదా అప్పుడు మీరు అదిగో నన్నే వీళ్ళు అంటున్నారు అని ఒక అహం అహంభావము వ్యక్తిత్వ భావము పెర్సన్ హూట్ ఆ పెర్సన్ హూట్ని పట్టుకుని నన్ను అంటున్నాడు కాబట్టి నేను దానికి రియాక్ట్ అవ్వాలి అంటే చూసినప్పుడు సిల్వర్ లైట్లైడ్ సొల్యూషన్ తీసుకున్నారనుకోండి వాటర్ లో ఉంటుంది అది క్లీన్ లో ఉంటుంది అలా ఉంటుంది అంటే సిల్వర్ లైట్లైడ్ అలా ఉంటుంది ఇప్పుడు దాంట్లో సోడియం క్లోరైడ్ వేసారనుకోండి తక్కువ మన ప్రెసిస్టికేట్ ఈ ప్రెసిటికేట్ అవలం రియాక్షన్ ఎందుకు దేనికి రియాక్షన్ సోడియం సోడియం క్లోరైడ్ వేయుందా అనే చర్యకి ప్రతిచర్య అది రియాక్షన్ అలాగే నేను నా స్వరూపముందు నిలిచి ఉన్నాను వాడు ఎవరో వచ్చి పరుషంగా మాట్లాడున్నాడు దాంతో ఒళ్ళు మళ్ళీ తిరగబడి ఏదో అన్నాను దిస్ ఇస్ కాదు ఒక పద్ధతి అవునండి ఆ పద్ధతి మాకు తెలుసుకోలే ఉంది మేము అలాగే చేసుకున్నాం మీరు అలా కాకుండా ఇంకో రకంగా చేయచ్చు ఎలా చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే అంతేకాదు నేను చెప్పేసి మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచించి మీరు అభ్యాసం చేయాలి వాడిని ఆ తిచ్చేవాడిని అయితే పరుషంగా మాట్లాడే వాడిని మీరు ఏం చేయాలంటే పూర్తి ఫోకస్తో వాడిని పరిశీలించాలి అంటే మనస్సుతో ఈ థాట్స్ ఆ థాట్స్ అన్ని కట్టి టోటల్ అవేర్నెస్ తోటి వాడిని పరిశీలిస్తూ టోటల్ అవేర్నెస్ ఎప్పుడైతే మీరు టోటల్ అవేర్నెస్ తో పరిశీలిస్తారో మీరు ఆ అహంకారము ఉదయం సార్ టోటల్ అవేర్నెస్ లో అహంకారం ఉండదు ఎప్పుడైతే అహంకారం ఉండదో ప్రతిక్రియ ఉండదు ప్రతీక్ష ఉండదు ఉంటే అవేర్నెస్ మీరు మాట్లాడాడు ఈ మాట్లాడిన ఇది సత్యము ఇది అసత్యము అని తెలుస్తూ అని తెలుస్తూ తిచర్యంగా ఉండదు అలా తెలుస్తూ ఉంటుంది పైగా ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో నువ్వు చెడునవు నదుకోవచ్చు నేను నటింగ్ దూరైపోవచ్చు ఇప్పుడు ఎవరో వచ్చే స్వామి నువ్వు నాకు ఇది చేసావు అది చేసావు అప్పుడు బాగా ఏం చేసావు మళ్ళీ రెండోసారి మాత్రం నువ్వు చెడగొట్టావు అని నాకు తెలుస్తూ ఉంటుంది ఏంటి నేను చేసిన గొప్పవాళ్ళే రెండోసారి నేను చెడగొట్టింది అని నాకు తెలుస్తూ కానీ మొదటిసారి నేను ఏదో ఒప్పుగా చేశానని రెండోసారి చెడగొట్టానని ఎదరవాళ్ళు అంటున్నారు వాళ్ళకి విషయం అర్థం కాలేదు వాళ్ళు భ్రమ పడుతున్నారు అని తెలుస్తూ నేను నవ్వు నదు చేయాలి ఇది రెండవ పద్ధతి అంటే మొదటి పద్ధతిలో వాసన అహంకారము ఇవన్నీ పడిపోయి రెండవ పద్ధతిలో అవన్నీ కూడా ఆకర్షిపోతాయి మీకు స్వప్నంలో ఏమవుతుంది ఈ వాసన వాసనలన్నీ కలికొచ్చి ఆ వాసనల ద్వారా ఒక స్వప్న ప్రపంచము ఒక స్వప్నదేహము నిర్మాణమై మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఆ సర్వమును ఆ చైతన్యమే ప్రకాశం చేస్తూ ఉంటుంది పరమార్థత సా తాహ్యతే కాబట్టి ఆ దీప్తి ఆ ప్రకాశము అదే సా స్త్రీలింగం ఎందుకు వేస్తున్నాడంటే భాహ అనేది భాస అనే శబ్దం స్త్రీలింగ శబ్దం అందుకోసం సా అని స్త్రీలింగం దీప్తి అన్నా కూడా స్త్రీలింగమే సో ప్రకాశ అంటే మనకు పుణ్యంగం సో జ్యోతి అంటే మనకు నా పుంశలింగం చూసుకోవాలి సో సా ఆ భాహ ఆ ప్రకాశము తత్ర అంటే ఆ స్వప్నమునందు దానికి మనం పేరు పెట్టచ్చు ఎవం భాహ అని పేరు పెట్టాలి స్వయముగా ప్రకాశించేది అని అలా ఎందుకు పేరు పెట్టాలి సొచ్చి అంటే మీకు జాగ్రత్తలు వస్తుంది ఈ ప్రపంచము శబ్దాది ప్రపంచ ప్రపంచమే ప్రపంచం అంటే శబ్దాదుల ప్రపంచమే అది ప్రకాశిస్తూ కానీ మీకు ఏమనిపిస్తుంది సూర్యుడు చంద్రుడు వీళ్ళన్నింటి వల్ల ప్రకాశిస్తోంది అనిపిస్తుంది లేకపోతే ఇంద్రియముల వలన ప్రకాశిస్తోంది కన్ను గొప్పగా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రకాశిస్తోంది అని ఇలాగే అనిపిస్తుంది స్వప్నంలో ఇవేమీ ఉండవు కేవలము మనస్సు కదులుతూ ఉంటుంది ఆత్మ చైతన్యం ఆ కదలే మనస్సును ప్రకాశింపజేస్తూ ఉంటుంది అక్కడ ఉండే శబ్దము మనస్థే అక్కడ ఉండే రూపము కూడా మనస్థే శబ్దాదులన్నీ కూడా మనస్సు యొక్క వికారములే అంతస్కరణ వృత్తులేవన్నీ కూడా ఇంద్రియ జ్ఞా ఇంద్రియములేము ఉండవు కేవలం అంతస్కరణ వృత్తులే ఉంటాయి వాటిని అన్నిటినీ ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ కాబట్టి ఆత్మ చైతన్యాన్ని స్వప్నంలో మనం స్వయం అని నిర్దేశించవచ్చు మనం ఎవరో వింటూ ఉంటాం అంటే రిజరస్ట్ గా ఒక భాషని కానీ ఒక తత్వాన్ని కానీ రిజరస్ట్ గా శుద్ధముగా తెలుసుకుని శుద్ధముగా ప్రతిపాదించుత అనేది కొంచెం సమాజంలో కొంత తగ్గింది అని అనిపిస్తుంది మీకు పాట స్వయంభాహ అని ఆయన రథాప్రయోగం అది ఎంత కర్ఫెక్ట్గా ఉంటుందో చూడండి స్థా అని మీరు పాట విధి ఉంటారు భో అని వింటూ ఉంటారు అక్కడ రెండు ఇబ్బందులు వచ్చాయి నేను ఈ పాఠం విన్నప్పుడల్లా నాకు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఏమిటి ఇబ్బంది అడుబో చెంబో అది బో బా బా లేవు ఒకటి ఉంటే అక్కడ అదొక తర్వాత పాళిని మహర్షి భో అనేది ఆయన ఒప్పుకోలేదు ఆయన అవి అవ్య వాటిని సకాలాంత అవ్యయములుగా ఆయన ఆయన విచ్ఛేదించిన అని చెప్పలే భోహో అని ఉంటుంది భోహో అని ఉంటుంది పక్కన అచ్చు ఉన్నట్లయితే ఆ విసర్గ సంధిలో పోవచ్చు కానీ సంధి విడపిస్తే మళ్ళీ విసర్గం వస్తుంది శంభో భో శంభో అన్నప్పుడు ఆ సకాలంలో వెళ్ళబోతుంది పోదు కాబట్టి మీరు ఏమన్నా సుంది భో శంభో అన్నా భోహో శంభో శంభో అన్నమా విసర్ ఉండాలి కానీ భోహ అన్నమో విసర్పు ఉండాలి అదొక విషయం తర్వాత స్వయంభో మీరేం చేశారు శంభో అని ఉంది కాబట్టి ఇది భో అని అటు స్వయంభో అని అనే విజయం కోసం పెట్టుకున్నారు తప్ప భూ అన్నది తప్పు స్వయంభూ కూడా తప్పే నేను సత్యనారాయణ శ్రేష్ఠి అని కనపడ్డా ఏదో వేద సహా అతను వెళ్ళాను మోదే గ్రామంలో అది సత్యనారాయణ శ్రేష్ట్రీగా కనపడితే ఎవరు స్వయంభూ అనే శబ్దానికి సంబోధన ప్రథమా ఎలా ఉంటుంది అని అడిగాను అడిగితే ఆయన ఏమని చెప్పారంటే హే స్వయం భూ అని హే స్వయం నేను అనుకున్నాను హే స్వయం అనుకుంటుందేమో అనుకున్నాను రస్వం ఆయన మరి తక్కువ సూత్రం చెప్పి నా సూత్రం ఇక్కడ సస్వం రాదండి అది ఎలా ఉందో అలాగే కాబట్టి స్వయం భూ అని సంబోధనటువంటి అశ్వు లోపం చేసి హే స్వయం భూ అనే ఉండిపోతుంది భూ భూమౌ హే భూహో భూ హే అనే ఉండుతోంది కాబట్టి మీరు ఖర్చుగా చెప్పాలంటే ఎలా చెప్పాలి భూహో కానీ ఎవరో ఏం చెప్తారు అని పాడుతూ ఉంటారు మీరు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో తప్పుడు మాట్లాడి చూడండి తప్పుడు మాట్లాడు చూడండి ఇంగ్లీష్ లో మీరు తప్పుడు మాట్లాడారు యాభై మిస్టేక్స్ కంధి పెట్టేసి తప్పుడు మాట్లాడిస్తాను చిన్నవాళ్ళు ఏం చేస్తారు ముచ్చి కొట్టుకుంటారు రామ రామణి అన్నారనుకోండి రామా రావణి అన్నారు రామా రావణా అన్నారనుకోమనుకుంటారు రానే మాట్లాడుతున్నాను అనుకోండి కానీ భో స్వయం భో అంటే ఉంటుంది అంటే ఇదంతా నాకు ఎక్కడ గురించి వచ్చిందంటే సా త స్వయం ఉచ్య స్వయంగా ప్రకాశిస్తూ వస్తుంది ఇప్పుడు తేన భస్మే భాష తేన స్వేన భాషా విషయభూతేన శేణ జ్యోతిష స్వేణ జ్యోతిషాషేన జ్యోతిష అని మంత్రంలో ఉంది తన ప్రకాశముచే తన జ్యోతిషే తన ప్రకాశము చేషయ ప్రకాశము తన జ్యోతిషే అంటే విషయీ ప్రకాశం ఇదంటే రోడ్డు ప్రకాశమే కృషి వాడు ప్రకాశమే చూడబడేవి ప్రకాశం అందుకోసమే చూడబడేవి ప్రకాశము శ్రేణ భాష డు ప్రకాశము శ్రేన జ్యోతిష సో తేన శ్రేన భాష విషయభూకేన ఇక్కడ భాష అన్నది విషయభూకేన తర్వాత భాష అన్నప్పుడు అది నపూంసకలింగ శబ్ద్రం స్త్రీలింగ శుద్ధమేమి కాదు దీప్తి స్త్రీలింగ శబ్దం భాష నపూంసకమిగ తేన భాష అంటున్నారు కదా భాష ఓకే అయితే స్వయం భాతి ఇది స్వయం భాగా ఓకే స్వేమచ జ్యోతిషిన ఇప్పుడు భాష అన్నప్పుడు విషయము అన్నారు జ్యోతిష అన్నప్పుడు ఏమన్నా విషగి ఎందుకంటే రంగు ఒకే అర్థం భాస్ అన్న జ్యోతిషన్న ఒకే అర్థం అక్కడ రెండు సార్లు ఎదుగుతాడు ఆ ప్రకాశనికే ఆ అనే ప్రకాశన స్వప్న దేహాభిమానిగా మూడి చే